రెండు వందల డెబ్బై ఒకటి అది నాయపరాధము ఇది నాయపరాధము అది నిధి నాయపరాధము నెరయ్య రూపములెల్ల నీ రూపమే కాన అరయని అది నాయపరాధము పనిపూర్ణుడగు నిన్ను పరీక్షిన్ను నిఘా అరయుటది నాపరాధము మునిగ చింతింపజలచుట ఆ వంకను అది నాపరాధము సేవించి నిను ఆత్మ చింతింపకుండుట ఆవలను ఇది నాయపరాధము ఈడెరుగక వెంకటేశుడా నిన్ను కొనియాడుటాది నాయపరాధము ఎడజూచిన నాయదురనుండగా నిన్ను నాడనీడ వెదకుటపరాధము